కార్యం సకలం కురు శీఘ్రమేవ కురు అయ్యా ఆ కార్యాన్ని తొందరగా చక్కగా చేసానాయన తొందరగా ఇప్పుడు ఈ పలికే ఆయన సాబదుల శాబలికాడే కార్యం సకలం కురు అంటే ఏంటి తెలుసా దాన్ని ముందు నాశనం చేసి సకలం కురు కార్యం సకలం శీఘ్రమేవ కురు సరేనా ఆ పనిని తొందరగా పూర్తి చేయడాయన చక్కగా చేసేసేయి అనే దాని అర్థం సా బలికితే శాబలికి అన్ని పదాలు అట్లాగే ఉన్నాయి అక్షరాలన్నీ ఏం మారలేదు సా బదులు సకలం కురు బదులు శకలం కురు శిథిలం చేసి సర్వనాశనం చేసాయి ఇంకెవడో బాగు చేసుకునే అవకాశం లేకు అది శకలం అంటే శైథల్యం శిథిలీకర్వతి ఉపనిషత్ అర్థమవుతుందే ఓకే కనుక ఆ సాకి సకలం కురు సకలం కురు చూడు ఎంత మారిపోయిందో చూసారా కానీ మనం ఏం చేస్తామంటే జనరల్గా ఆలోచన సా బదులు షా షా బదులు షా ఇష్టం సరేనా కానీ ఇవి మనకు నిత్య జీవితంలో సరిపోతాయేమో కానీ వేదం దగ్గరకు వస్తే కష్టమైపోతాయి కాబట్టి వర్ణాన్ని ఉచ్చరించాలి బలం సరేనా ప్రయత్న విశేషత కాబట్టి దానికి ఎట్లా వస్తుందంటే ప్రయత్న విశేషత చక్కటి వ్యాఖ్యానం అది ఎందువల్ల మనం మాట్లాడేటప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడ్డాం కొందరు మాటల్లో ఎందుకు అందం ఉండదంటే గాలి కుదిరేస్తూ ఉంటారు మాటలు మన నేను ఆడికి వెళ్ళానా ఆడికి వెళ్తే ఆ తర్వాత అక్కడి నుంచే సరే మన వెళ్ళే వస్తాం బాగుండది ఏంటి అసలు ఇది ఇదేంటి కర్మ అయ్యా నేను అక్కడికి వెళ్ళాను ఆయన లేడు సరేనా అక్కడి నుంచి వచ్చాను నువ్వు ఉన్నావు నువ్వు ఇంకా పోలేదు ఎందుకంటే నేను ఇంకా ఉన్నాను పోతా నువ్వు పోతావు నువ్వు పోతున్నావు ఏదో ఒకటి ఇంతేగాని దాన్ని రకరకాలుగా చెప్పి చెప్పేవాడికి అర్థం కాదు రెండోసారి ఏంటండి అని మనిషి ఒకటి మనం చెబుతూ ఉంటే రెండోసారి అడగకూడదు కొందరు మాట్లాడుతుంటే మనం ఏంటి ఏంటి ఎందుకు కొందరి అర్థం కాక కారణము పడవ పలకాల్సినటువంటి రీతిలో అక్షరాలు పలకపోవడం ఒకటి చెప్పదలుచుకుని దాన్ని సక్రమంగా చెప్పలేకపోవడం రెండు మూడోది మధ్య మధ్యలో మింగుడు మూడు అక్షరాలు లోపలికి వెళ్ళిపోతాయి వాళ్ళు ఏమన్నారా వాళ్ళు ఏమన్నారంటే ఆ మీ రోజు మరి ఆ గుడి గుడుగుడు ఆ గుడి గుడు గుడు చిడుగుడు గుడ్ ఆడతాం కనుక ప్రతి అక్షరాన్ని మింగకూడదు నేను అందుకని మొదట ఈరోజు ఇంట్రొడక్షన్లో మీరు చెప్పిన పదాల్ని హింసించబాకండి సరేనా ఇది హింస పొడవడం దాన్ని నమస్కారం నమస్కారం పొడవడం హింస హింసా న కురియా సరేనా సరేనా అక్షరం న పిబేతు అక్షరాన్ని మింగకూడదు కాబట్టి ప్రతి అక్షరం శుభ్రంగా మాట్లాడాలి అర్థమవుతుంది మధ్యలో మింగేస్తే కష్టం ఇదంతా బలం ప్రయత్న విశేషత అది ఆడా మాత్రా బలం సామసంతాన సామ సంతాన సామ వర్ణానం మధ్యమ వృత్వోచ్చారణం సమత మధ్యమ వృత్ోచ్చారణం అంటే మాట్లాడేటప్పుడు మరీ ఎవరికి అర్థం కాకపోతే మళ్ళీ కదలకుండా అక్షరం అక్షరం గంట ఇది వాళ్ళు చెప్పు పోయే త్వరగా చెప్పువయే త్వరగా ఈ రెండూ లేకుండా మధ్యమ వృత్తి దీన్ని మీకు బాగా అర్థం కావాలంటే మన టేపు రికార్డర్ టేపు రికార్డర్ పెట్టుకుంటా ఉందో ఒక్కోసారి తిరిగిపోతా ఉంటది గడగడీ అప్పుడు ఎట్లొస్తుంది మాటలు అర్జున భగవద్గీతలో నేను నీకు చెబుతున్నది ఎందుకంటే తిరిగిపోతా ఉంటది ఒక్కొక్కసారి బ్యాటరీ సెల్స్ అయిపోతాయి చూడు అప్పుడు చూడండి అర్జునా తెలియని వాళ్ళైతే ఏ స్వామీజీ ఏమైనా ఇటైపోయాడు ఏ ఇట స్వామీజీ కాదయ నీ సెలస్ అయిపోయిన స్వామీజీ గొంతు అటు పోయేది కాదు నీ సెలస్ సార్ అదే అట్లా కాకుండా కాబట్టి అలా కాకుండా ఇలా కాకుండా మధ్యమృత వృత్తి సమత ఇది సామా ఇప్పుడు అర్థమైంది నీకు కొందరు ఏదో తొందరగా మాట్లాడి గడగడ గడ గడ మాట్లాడేసిన తర్వాత పక్కన అడగడతాడు ఆయన ఏం చెప్పాడు మళ్ళీ ఆయన్నే పోయి అడిగితే కూడా చెప్పిన ఆయన్ని నువ్వేం చెప్పావంటే ఏదో తొందరలో మాట్లాడేశావు నాకే ఇది ఇంకా గౌరవం ఇది మాట్లాడేసాను కానీ నాకే అర్థం కావడం లేదనేది అలా కాకుండా అట్లా కానీ పరుగులేతకుండా అట్లా మరీ స్లోగా బా మధ్యమ స్థాయిలో మధ్యమ వృత్ోారణం సమత ఇది సామ సరేనా ఇది సామ చివరి సంతాన ఇది సంతతి అంటే అక్షరాన్ని విలంబం లేకుండా ఉచ్చరించడం బ్రేక్ చేయకుండా మధ్యలో అనవసరంగా ఇప్పుడు ఒక ఒక వాక్యం మాట్లాడుతూ ఉండడం అనవసరంగా ఒక చోట విలంబం వచ్చిందంటే ఎక్కడ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాదు రామునితో కప్పివరుణ్ణి ఎట్లని ఇది తెలుసు కదా మీకు అట్లా ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభ సభ అయిన తర్వాత ఏదో జరగబోతుంది కార్యక్రమం అందుకని ఆ సభాధ్యక్షుడు పిలిచి చెప్తాడు అయ్యా ఆ బయట ఒక బోర్డు పెట్టిరా అని ఆయన పెట్టొచ్చాడు బోర్డు అందరూ వెళ్ళి బోర్డు చూసుకున్నారు ఏమన్నాడు అది తెలుసు దాంట్లో అది కాదు సభానంతరం సభానంతరం ఏం చెప్పింది వేడితే నీరు చల్లగా ఉంది గనక వాతావరణం సభానంతరం అది వచ్చేటప్పుడే ఉందాడా ఎందుకంటే దీన్ని సభంగ శ్లేష ఇప్పుడు వచ్చేటప్పుడే ఉందాడా వచ్చేవాళ్ళు ఎంత మాత్రం వస్తారో ఏమో దాన్ని చూస్తే కొద్దిగా ఉత్సాహంగా ఉంటారని ఇప్పుడు అన్ని సభలు జనవరి ఆరు జనవరి సభలకు కొన్ని ఆకర్షణలు పెట్టాలి గిఫ్ట్ ప్యాకెట్లు అవన్నీ సభలు అట్లుంటాయి కదా అందువల్ల అక్కడ బోర్డు ఉంది ఏమనంటే సభానంతరం వేడి తేనీరు హాట్ టీ సభానంతరం అంటే కాబట్టి ఈ ఉపన్యాసం తర్వాత మీకు వేడి వేడి చాయ్ మీకు సార్ డోంట్ ఎక్స్పెక్ట్ ది అది వాడు పరమానంద శిష్యుడు వాడు దాన్ని ఎట్లా అది పాస్ ఇంపార్టెంట్ పాస్ ఇవ్వడం ప్రూఫ్ కరెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక సభానంతరం ఏమన్న వేడి పాస్ ఇచ్చి తే నీరు అంతే కదా వీడేం చేసి అంటే సభానంతరం వేడితే నీరు సభానంతరం వేడితే నీరు అది ఆయన ఇమ్మన్నది సభానంతరం వేడితే నీరు అది కూడా మంచి నీరు కూడా మనం వేడుకుంటే ఆయన్ని వేడితే నీళ్లు ఇస్తారు ఆ చూసిన వాళ్ళంతా అట్లాగే పోయారు లోపలికి ఎవరు రాల ఎందుకని సభానంతరం వేడితే నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంటే ఆ సభ ఎట్లా మనం మూర్చబడిపోతామేమో ఎందుకు బాధ బస్ రెడీగా ఉంది చలో అర్థమవుతుంది అందువల్ల ఇది విలంబం ఎక్కడెక్కడ విడగొట్టకూడతా అక్కడ విడగొడుతూ పోవడం ఇది గందరగోళం అర్థమవుతుంది ఈ ఆరు లక్షణాలు పూర్ణంగా ఎందులో ఉంటాయో అది శిక్ష దీన్ని పూర్ణంగా వర్ణించడం వివరించడం తెలియజేయడం ఎట్లా వర్ణం అక్షరాలను ఎట్లా ఉచ్చరించాలి స్వరం ఎట్లా బలకాలి తర్వాత హ్రస్వాధ్యా ఏమి అలాగే ప్రయత్న విశేషత బలం మాత్ర సంతాన ఈ ఆరు కూడా వర్ణస్వర మాత్రా బలం సామ సంతాన సేక్షాధ్యాయ శిక్ష ఉదితం శిక్ష అయ్యా ఈ విధంగా శిక్షాధ్యాయం శిక్షాధ్యాయం ఛందసం ఉంది ఓవర్ నిజమా శిక్షాధ్యాయం అంతా అయిపోయింది ఇప్పుడు శిక్షాశాస్త్రం మీకు శిక్షాశాస్త్రం అయిపోయింది అయిపోయింది అంటున్నాడు అది తమాషా ఆడి ఇప్పుడు చెప్పింది ఆడ చెప్పిందంతా శిక్షాశాస్త్రములో ఏవే ఉన్నాయో ఆరు అంగాలు అంతవరకు చెప్పాడే గాని ఇంకేం చెప్పలే కాని ఉక్తహ ఇత్యుక్త ఇది ఉక్తహ ఉదిత శీక్షాధ్యాయ అయ్యా ఈ శిక్షా శాస్త్రం అంతా కూడా మీకు చెప్పేయడం జరిగింది అనగానే స్టార్ట్ అయిపోతా నెక్స్ట్ సహ నవ్ యశహ చెప్తాను వినండి ఇదేంట ఇది తమాషా ఇది ఒక డ్రామా ఇక్కడ నాటకం ఎందుకంటే ఇత్యుక్త శీర్షాధ్యాయ కానీ మనం తరువాత అనువాకం మూడవ అనువాకంలోకి వెళ్లే ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో మీకు తెలుసు అక్షరాలని పదాలని వాక్యాలని నేర్చుకోవడానికి ఎంత అనుకూలమైన వాతావరణం వచ్చింది కమ్యూనికేషన్ ఎంత పెరిగింది ఈ రోజుల్లో భాష ఒక్కచోట ఉన్నట్టుగా ఒక్కచోట లేదు ఓకే ఏ భాష ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది కూడా అంతే దాన్ని ఏం చేయాలని అసలు అర్థం కావడం లేదు దానికి ఉన్నంత చండాలు లేదు ఇప్పుడు ఒక చోట మాట్లాడింది ఇంకో చోట మాట్లాడడం లేదు ప్రతి పదం రోజు చూసుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు ఒక డిస్టెంట్గా కొనుక్కోవాల్సి వస్తుంది ఎందుకని ఈ రోజు ఏం బలకాలన్న ఆ పదాన్ని తెలియదు ఇంగ్లీష్లో ఈ రోజు ఆ పదాన్ని పెరిగితే రేపు మళ్ళీ అది మారిపోయి ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు మనం డెసిషన్ అనుకుంటున్నాం ఆ తర్వాత ఇప్పుడు మారింది డెసిజన్ అన్నాడు అనుకోండి ఆయన మళ్ళీ అప్పుడు పోయి మనం ఇది ఏంటబ్బా పొలిటిక్స్ ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అమెరికాకి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అందరికి ఇంగ్లీష్ పోయింది ఎవరికి రాకుండా పోయింది అమెరికాకు వచ్చింది ఇంగ్లీషు ఇంకెవ్వరికి రాకుండా పోయింది సరేనా కానీ తమాష ఏంటంటే ఈ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ ఉండి భా ఏడుస్తూ ఉంటే ఆ రోజుల్లో ఏమి లేవు సార్ పుస్తకాలు లేవు బాగా సానుభూతితో అర్థం చేసుకోండి హృదయంతో అర్థం చేసుకోండి పుస్తకాలు లేవు ఒక ప్రాంతం వాళ్ళు మరొక ప్రాంతానికి పోవడానికి రైడ్లు లేవు బస్సులు లేవు ప్రాణాలు తీసే ఆటో కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాను చూడండి ఎక్కడో కాశ్మీరంలో ఉండేటువంటి వాడు ఈ ఉపనిషత్తు బలికాడు అనుకోండి అని అంటే నువ్వు గనక కన్యాకుమారికి వస్తే అదే బలకతాడు అంతే ఎక్కడో కుగ్రామానికి వెళ్ళావు అనుకోండి నువ్వు పూల రంగపల్లికి అక్కడ కూడా అదే బలుగుతాడు దుండిగల్లు వస్తే అక్కడ అదే బలుగుతాడు ఒకరికి ఒకరి కనెక్షన్ లేదు సరేనా ఒక చోటకు చోటకి ప్రయాణ సౌకర్యాలు లేవు బుక్స్ లేవు సీడీలు లేవు క్యాసెట్లు లేవు విసీడీలు లేవు ఏసీడీలు లేవు ఏమీ లేకపోయినా నడిచింది దూచారా ఎక్కడైనా ఉందా ఏ కల్చర్లైనా ఉందా ఈ విధంగా ఇటువంటి భాష ఇటువంటి స్వరం ఇటువంటి వర్ణాలు ఎక్కడైనా ఉన్నవా ఇంత వ్యాకరణం ఉందా కానీ దేవభాష సంస్కృతం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ఏ రోజు ప్రారంభమైందో తెలియదు ఆనాటి నుంచి అనాదిగా అందరి హృదయాల్లో ఇది నిక్షిప్తమై వచ్చింది ఎక్కడ కూడాను ఏనా ప్రింటింగ్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అని ఇక్కడ కాదు ఉచ్చారణ ఇప్పుడు నేను నా శిష్యుడికి చెప్పాను అంటే ఆయన గురువై ఆయన శిష్యుడికి చెప్పినప్పుడు ఆయన కనుక ఎక్కడైనా మార్చేస్తే మొత్తం పోతుంది అంతేనా ఇత్యుక్త శిక్షాధ్యాయ హానకూడకూడదు అక్కడ మధ్యలో ఇంకా అక్కడ ఆయన సంతతంత శిక్షాధ్యాయ అంటారు శిక్షాధ్యాయ అనేసి కానీ ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు ప్రతిది అలాగే వస్తూ ఇది సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏ భాషకి లేనిటువంటిది గీర్వాణ భాష దేవ సంస్కృత కానిక ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సౌరూభం ఇది ఇంకొక భాషలో మనం చూడలేదు సరేనా ఎప్పుడైతే ఇత్యుక్త శిక్షాధ్యాయ శిక్షాధ్యాయ ఇది ఏం ఉత్తం ఉదితం చెప్పేశాను నేను అంటే దీని అర్థం ఏంటి తెలుసా ఇక్కడ లేదు ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను మీకు వర్ణం అంటే ఏంటి స్వరం అంటే ఏంటి బలం అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు మీకు సామ సంతానికి నేను చెప్పాను కానీ దీది పెద్ద శాస్త్రం ఇది చాలా పెద్ద శాస్త్రం సంవత్సరాలు అధ్యయనం చేయాల్సింది శాస్త్రం ఇది గురువు చెప్పాను అయిపోయింది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈ మాట అంటున్నాడంటే ఆ విద్యార్థులు ఎవరైతే గురువు దగ్గర విన్నారో వాళ్ళకు మొత్తం చెప్పేశాడని అర్థం ఇది కాంటెక్స్ట్ సందర్భం ఏమిటో తెలుసా శిక్షాధ్యాయం అంతా చెప్పేశాడు అక్కడ ఇత్యుక్తహ ఉదితం ఉక్తహ చెప్పబడింది అని ఎప్పుడైతే అన్నాడో అయిపోయిందని అర్థం ఎప్పుడైతే అయిపోయిందో కుర్రాళ్ళు ఒక్కసారి వింటున్న రే వాళ్ళు స్టార్ట్ చేసేశారట కల సహ నౌ సహ నౌ బ్రహ్మ వర్చసం అథాత సగం హితనిషదం వ్యాఖ్యా సఖం హితనిషదం వ్యాఖ్య పంచస్వరణు అధిలోమ్యోతిషమధిమధిప్రజమధ్యాత్మ తామహాసం హిత్యాచక్ష లోకం పృథివీ పూర్వ ద్యౌరుత్తరూ ఆకాశసం అథాధిజ్యోతిషం అగ్ని పూర్వ ఆదిత్య ఉత్తరూప ఆపద్యుతానం ఇదిజ్యోతిషం అధాది విద్యం చార్య పూర్వ అంతేవాస్ విద్యాసంధి ప్రవచనగం సీత విద్యం అథాతి ప్రజం మాతూ పితోర ప్రజాసన్ధి ప్రజనగం సజం అథాధ్యాత్మ అథ రాహను పూర్వ సంధానం రుత్తరూ ఇతిమా జిహ్వాసాన ఇధ్యాత్మసంహిత ఎవేత మహాసకం హిత్యాఖ్యా వేద సంధీయ ప్రజయా పశుభ్రహసేన్నార్గేన ఎప్పుడైతే గురువు ఆ విధంగా ఇత్యుక్త శిక్షాధ్యాయ ఇది ఉక్త ఉదం శిక్షాధ్యాయ అయ్యా శిక్షాధ్యాయం చెప్పేశాను అని అన్నాడు శిక్షాధ్యాయం అయిపోయింది కానీ ఉపాసనలోకి వెళ్ళిపోతున్నారు గనక ఒక్కసారి ఆ శిష్యులు ఉత్సాహపూరితంగా వాళ్ళు అన్నారట సహ నౌ యశ సహ నౌ బ్రహ్మ అది సహ నౌ యశ సౌ బ్రహ్మ వర్చ సమ్ అంతవర్గ స్టూడెంట్స్ తర్వాత టీచర్ నౌ ఆవయో శిష్యాచార్యో సహ ఆవ సు ఇక ఆయన ఉపాసనలు చెప్తూ ఉన్నాడు గనక వీళ్ళు ఒక్కసారి ఏమన్నారు తెలుసా సహ నౌ యశహ నౌ అవయోహో గురువుకి శిష్యుడికి ఇద్దరికి కూడాను యశహ మా ఇద్దరికి కీర్తి గలుగుగాక వీళ్ళు చూడండి ఎందుకంటే ఇప్పుడు గురువు అందిస్తూ గనక వీళ్ళకి ఆనందం అయ్యి ఇక ఇప్పుడు ఉపాసనలు తెలుసుకోబోతున్నావు దీని వల్ల మనకు యశస్సు వస్తుంది అని అభిప్రాయం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారట సహ నౌ యశహ సహ నౌ బ్రహ్మ వర్చసం అవయోహో శిష్యాచార్యోహో బ్రహ్మవర్చస్ మా ఇరువురికి కూడా బ్రహ్మవర్చస్సు కలుగుగాక మాకు కీర్తి కలుగుగాక బ్రహ్మవర్చస్సు కలుగుగాక